ఓకేనా స్టార్ట్ చేసుకుందాం మనం స్టార్టింగ్ ప్రేర్ చేస్తాం పరిశుద్ధ ప్రేమగల దేవ చే తండ్రి గొప్ప దేవ సర్వోన్నత సర్వాధికారి నిన్న నేడు ఏకరీతన్న మా ప్రియ పరులక తండ్రి నీకు వందనాలు స్తోతులు స్తోత్రములు బాగ సర్వాధికారి అయిన నీకు వందనాలయ దేవనా తండ్రి గడిచిన కాలమంతా అంతా ప్రాభ కాచి కాపాడిన తండ్రి నేను ఈ క్షణం సురక్షితంగా మమ్మల్ని ఉంచినైనా నేను మిమ్మల్ని ఆరాధించుటకు నాయనా మీ స్వరం వినుటకు మీ గుమ్మర పెట్టుటకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనలేయ కోట్ల అధికృత దస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ సమస్త మహిమ ఘనతా ప్రభావం యువేగంలో మీకే చెల్లించుకుంటున్నాం ప్రాభ దేవునా తండ్రి మజానుకల సమయంలో ప్రభానైనా నైనా మీ పాద సన్నిధికి వచ్చినాం ప్రాభానైనా అవును తండ్రి నాయన మీరు ఇచ్చిన కృప బట్టి నైనా మేము సజ్జలుగా ఉన్నాం ప్రభా తండ్రి మీరే మాట్లాడండి ప్రభావ నాయన పాటల ద్వారా మీరే మహిమనం నడితండ్రి మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా నాయన ప్రతిక్షణం ప్రభావ అప్రమత్తంగా జీవించడానికి సహాయం దయచేయండి ప్రభావ ఎటువంటి పాప పాపాల్లో కానీ ఎటువంటి నా అపాధి కార్యాల్లో కానీ మేము పడిపోకుండా తండ్రి నాయన ఎల్లప్పుడూ మెలకుగా ఉండి జీవించాలా ఎవరు మోసపుచ్చకుండా చూసుకోవాలా ప్రభా అతను ఎంతో జాగ్రత్త మేము జీవించాలా ప్రభు ఎందుకంటే నాయన మీరు అక్కడ అతి సమీపంగా ఉంది ప్రభు అన్న తండ్రి ఆయన ఈ దినంలోనే ప్రభా అపవాది భయంకరంగా పనిచేస్తాడు కాబట్టి నా తండ్రి మేము ఎంతో జాగ్రత్తగా ఉండాలా నేను మీరు అక్కడికి మేము సిద్ధపడాలా అనేకుల్ని సిద్ధపరచాలా ప్రభావ కాబట్టి కృపను మాకు అనుగ్రహించండి నేను ఈ మీటింగ్ అందరినీ ప్రభా నీనమని మేము కరంగా జరిపించమని పరిశుద్ధ నమ్మిన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి నా పాట పాడండి అన్న దేవా విమోచకుడా శరణంతివి కరుణించుమా దేవా విమోచకుడా శరణంతివి కరుణించుమా మా జీవిత నావకు నాయ కూడా మము నడిపించువా దేవా దేవా విమోచకుడా శరణం థి కరుణించు దేవా విమోచకుడా శరణం తి కరుణించు కరించితివా మా పాపములు సహిచితివా సివలూ మా పాప బరం నీ హాస్తములు శుద్ధి చేసి వేసయ్యా దరించివా మా పాపములు సహించితి వాసివలో మా పాపరం నీ హాస్తములు శుద్ధి చేసి ఏసయ్యా పాపీ నైనా నన్ను గాంచి పాపినైనా నన్నుగాంచి నీ చేతిని నాకీయుమా దేవా విమోచకుడా శరణంతిని కరుణించు దేవా విమోచకుడా శరణంతివి కరుణించు నీ జీవితమే నా ప్రణుతింతును ముగముగను నీ పాడనే పాడెతను కృత గీతములు ఇందు విమోచకుడా శరణిని కరుణించుమా దేవా విమోచకుడా శరణంటివి కరుణించుమా మా జీవిత నావకు నాయ కూడా నడిపించవా దేవా దేవా విమోచకుడా శరణి కరుణించు మా దేవా విమోచకుడా థ్యాంక్ యూజన చిన్న ప్రార్థన చేసుకొని మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం పరిశుద్ధుడ ప్రేమ గల దేవ చే తండ్రి ఏసయ మీకు వందనలు తండ్రి సర్వనత్ర సర్వాధికారి మీకే స్థుతులు స్తోత్రములు ప్రాభ దేవునాయన మా జానకల సుమంలో ప్రభావ మీ జీవమైన వాక్యమును ప్రాభ నా తండ్రి మీరు ధ్యానిస్తున్న ప్రాభ మీరే నాయనా మాతో మాట్లాడండి మా తలంపులు కొట్టేయండి ప్రాభ నా తండ్రి మీరే నా ద్వారా మాట్లాడి నా తండ్రి మా జీవితాన్ని సరిచేయండి ప్రావా మేము ఏ రీతిగా ఎంత దినాల్లో జీవించాలను ఏ రీతిగా ముందుకు సాగాలను మీరే మాకు బోధించిన నా తండ్రి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించి మన వాక్యంధ మమ్మల్ని సరిచేయమని యేసు క్రీస్తు పరిషత్ నా మమ్మల్ని ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి ఆ మీన్ అందరికీ మన ప్రభు ప్రాముఖ్యంగా ఒక మాట చెప్పాడు మనకి అంతే దినాలు ఏ రీతిగా ఉంటాయనేది ఫస్ట్ ఫస్ట్గా ఆయన చెప్పింది మనం మతరాలగో అధ్యాయంలో మనం ఎప్పుడు ధ్యానించే విషయము ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా చూసుకోండి అంటాడు అన్నప్పుడు ఎవరు మోసపుచ్చకుండా చూసుకోమని ఎంతో ఫస్ట్ ఫస్ట్ ప్రాముఖ్యంగా ఇదే చెప్పారు మన ప్రభు ఎందుకంటే ఈ టైంలో ఎండు టైంకి వచ్చేసరికి మోసపుచ్చే వాళ్ళు అనేకులు తయారవుతారని దేవుడికి తెలుసు కాబట్టి ఆయన ఆయన శిష్యులకు ఎవరు మిమ్మల్ని మోసపుచ్చకుండా జాగర్తగా చూసుకోమంటారు సరే వాళ్ళు అనుకోవచ్చు మనం అనుకోవచ్చు మనం ఇంత సత్యం తెలుసుకున్న మనల్ని ఎవరు మోసపుచ్చుతారులే దేవుల్లో చాలా ఎదిగినాము చాలా ఆత్మీయ స్థితిలో ఉన్నాము ఎవరు మనల్ని మోసపుచ్చగలుగుతారు మనల్ని ఎవరు మోసపుచ్చలేడు మనం గట్టిగా ఉంటాము అని అనుకుంటే అది మొదటికే ఇబ్బంది అనమాట మనకి సువార్తల్లో కూడా ఉంటుంది ఎవడైతే తను తాను హెచ్చించుకోనను తను తాను అన్ని తెలుసుకోని అనుకున్నవాడు ఏమీ లేని వాడే నశించుకోనని కాబట్టి మనం ఆ రీతిగా అనుకోకూడదు ఎందుకంటే మనం చెప్పలేము మన స్థితి ఎప్పుడైనా పడిపోవచ్చు అది మనకి అర్థం కాదు నాకు అన్ని తెలుసు అని అనుకుంటే వాడే మోసపోతాడు అని చెప్పి వాక్యం చెప్తుంది కాబట్టి మనం ఆ రీతిగా అనుకోలేం మనం ప్రతిసారి కూడా జాగ్రత్తగా ఉండాలి ఎట్లా అవతలలో మోసం చేస్తున్నారు ఎట్లా మన ఎట్లా మనం పసిగట్టగలుగుతాం అంటే దేవుడు మనతో ఉంటేనే మనం అవన్నీ పసిగట్టగలుగుతాం మామూలు ఈ శరీరకంగా మన మైండ్లో వేసుకుని ఉంటే మనం అసలు ఏది కూడా మనం మన యొక్క ఆలోచనతోనే మనం ఏది కూడా కనిపెట్టలేం అవతల మనుషులు ఏముందో మనకి ఎట్లా తెలియదు కదా కాబట్టి ఆయన మనతో ఉంటే ఆయన మనకు వివేచన అనుగ్రహిస్తేనే మనం అది అతడు మోసం చేయబోతున్నాడా ఏం చేయబోతున్నాడు అనేది మనం క్లియర్గా చూడగలుగుతాం అనమాట ఎందుకంటే అంత దినాల్లో మనకి మెయిన్గా కావాల్సిన అస్త్రం ఏంటంటే వివేచించే వరం మనం కావాలి మనం దానికోసమే ప్రయాసపడాలి ఎందుకంటే రాబో దినాలు చాలా భయంకరంగా ఉంటాయి మనం వివేచించలేకపోతే దేవుని బిడ్డలమైన మనమే మోసపోతాం అది ఎవరైనా మోసం చేయచ్చు ఏవేవో తీసుకొని రావచ్చు ఏవేవో చేయొచ్చు అవన్నీ అంత దినాల్లోకి వచ్చేసరికి ఈ వివేచన వరం మన దగ్గర లేకపోతే చిన ప్రభు ప్రభు ప్రభు ప్రభు యొక్క వాక్యము ఆయన యొక్క ఆజ్ఞలు ఆయన మనతోటి లేకపోతే మనం ఖచ్చితంగా మోసపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఎందుకంటే మన ప్రభువే చెప్పాడు మన లేక మన పత్రికల్లో కూడా ఉంటుంది ఇవాళ అన్ని తెలుసుకున్న వాడే మోసపోతాడని కాబట్టి ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే మోసపుచ్చకుండా చూసుకోను అనేది నేను ఒక రెండో రాజ్యుల గ్రంథము నేను ఒక ఆరు నెలల ఒకసారి చదివినప్పుడు అక్కడ ఒక సంఘటన నేను చూశాను ఒక సిచ్యువేషన్ సిచ్యువేషన్ చూసినప్పుడు నాకు ఎంతో బాధ అనిపించింది చదివినప్పుడు దుఃఖం కూడా వచ్చింది ఎందుకు వాళ్ళు అంత భయంకరంగా తయారైపోయినారు జనాలు ఎందుకు అంత ఇదిగా వాళ్ళు తయారైపోయినారు అంత పరిస్థితి ఏముంది అంత భయంకరంగా ఆ రీతిగా వాళ్ళు చేయాల్సిన అవసరం ఏముందని కాసేపు ఒక రోజుల్లో నాకు మైండ్ పనిచేయలేదు దాని గురించి ఆలోచిస్తా ఉన్నా అంత భయంకరంగా ఉంది ఆ సన్నివేశం చూస్తేనే మనకి మామూలుగా ఆలోచిస్తే ఒళ్ళు గగురు పొడుస్తుంది అంత భయంకరంగా తయారైపోయినారా జనాలని అప్పుడు నాకు అది అర్థం కాలేదు దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి గొప్ప కరువు వచ్చింది కాబట్టి వాళ్ళు అట్లా చేశారనుకోవాలా గొప్ప కరువు వచ్చినంత మాత్రాన అంత భయంకరమైన పనులు చేస్తారా ఏంది ఇది దీన్ని ఏ రీతిగా నేను అర్థం చేసుకోవాలంటే ప్రభు నాకు నిన్న మొన్న కొద్దిగా ఇంకా ఈ మధ్య కూడా ఎక్కువ దాని గురించి ఆలోచిస్తా ఉన్నాం కాబట్టి అది కొంత అర్థమైంది తర్వాత అది అది దేనికి సాదృశ్యంగా ఉందంటే ఎండు టైమ్స్ కి సాదృశ్యంగా ఉంది ఎండు టైం అంటే అంత్య దినాల్లో మనం చూసినాం మనం ముద్రలు చూసినాం మన అన్న చెప్పినాడు ముద్రల గురించి ప్రకటన గ్రంథంలో మనం ఆల్రెడీ దాన్ని ధ్యానించాం కాబట్టి దానికి దీనికి కూడా కొంత రిలేషన్ ఉంది అనిపించింది ఎవరు మోసపుచ్చుతున్నారంటే ఇక్కడ రెండో రాజుల గ్రంథము ఆరో అధ్యాయము రెండవ రాజుల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినా కానించి ఉంటది రెండవ రాజుల గ్రంథము ఆరో అధ్యాయం ఇరవై ఏమనుందంటే చదువుతున్నాను అటు తర్వాత సిరియ రాజైన బెన్హదదు తన సైన్యం అంతటినీ సమకూర్చుకొని వచ్చి షోమరోను షోమోనుకు ముట్టడి వేసాను అంటే ఇంతకుముందు నేను చెప్పాను ఒకసారి సిరియా రాజు కొంతమంది సైన్యాన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో పెడతాడు దొంగతన దొంగ దెబ్బ తీయాలని ఇస్రాయేలీని ఆ విషయం ఎలిషా ప్రవక్త తెలుసుకుంటాడు తెలుసుకొని ఆ ఇస్రాయల్ రాజుకు చెప్తాడు ఆ ఇస్రాయల్ రాజు చెప్పినప్పుడు ఆ పర్టికులర్ ప్లేస్కి వీళ్ళు వెళ్ళరు ఇస్రాయలీలు అప్పుడు ఏంటంటే సిరియా రాజు కోపం వస్తుంది ఆ ఎలిషా ప్రవక్తను చంపడానికి పెద్ద సైన్యాన్ని పంపిస్తాడు తర్వాత అక్కడికి దేవదూతల సైన్యం సహాయంతో ఎలీషా ఏం చేస్తాడంటే వాళ్ళందరికీ అంధత్వం కలుగజేసి తిరిగి మళ్ళీ వాళ్ళ వాళ్ళ రాజ్యానికే పంపించేస్తాడు అదంతా అయిన తర్వాత అప్పుడు అన్నాడు అటు తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సిరియరాజు పెద్ద తన సైన్యం అంతటిని అంటే మొత్తం తన దగ్గర ఎంత సైన్యం ఉందో అంతా తీసేసుకొని సమకూర్చుకొని షోమ్రోన్ ముట్టడి చేశాడు అంటే రౌండ్ అప్ చేసేసాడు అనమాట ఇంకా చుట్ చుట్ అంటే రౌండ్ అప్ చేసేసాడు అంటే రౌండ్ గా మొత్తం ఎవరు ఎటుకి వెళ్ళకుండా ఆ సమర్య పట్టణం షోమ్రోన్ ఇంగ్లీష్ లో అయితే సమర్య పట్టణం ఆ ఆ పట్టణం మొత్తం రౌండప్ చేసి రౌండప్ చేసినప్పుడు ఇంకా బయట వాళ్ళు లోపలికి రాలేరు లోపల వాళ్ళు బయటికి వెళ్ళలేరు అటువంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆ సమరయపట్నంలో షోమ్రోన్లో ఏమైందంటే ఇరవై వచనంలో అప్పుడు షోమ్రోన్ లో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల ఎనిమిది రూపాయలకును అరపావు పావురపు రెట్ట ఐదు రూపాయలకును అమ్మబడిను వారు అంత కఠినంగా ముట్టడి వేసిరి అంటే అక్కడ గొప్ప కరువు వచ్చేసింది అక్కడ ఎట్లయిపోయిందంటే అక్కడ కరువు రాగానే ఒక గాడిద తల ఎనభై రూపాయల కంట అరపా అంటే కొంచెం పావు రేట్ ఐదు రూపాయలు కనబడిందండి అంటే చాలా ఎక్కువ రేట్లు చాలా ఎక్కువ రేట్లు పెట్టేసి అంత భయంకరమైన రేట్లు పెరిగిపోయినాయి అక్కడ అంత కఠినంగా వాళ్ళు ముట్టడి చేశారనమాట ఎవరు లోపల పోవడానికి లేదు బయటికి రావడం లోపల వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళు చంపేస్తారు అటు వీళ్ళని దాటుకొని బయట నుంచి ఎవరు ఇక్కడికి రారు కాబట్టి ఆ ఉన్న వాటిని ఇట్లా తయారైపోయేసరికి అక్కడ భయంకరమైన క్షేమము కరువు వచ్చేసింది కరువు వచ్చేసిన అక్కడ భయంకరంగా వీళ్ళు బిజినెస్ చేస్తా ఉన్నారు ఇట్లా గాడిదత్తాలు ఎనభై రూపాయలకు ఇట్లా ఎక్కువ ఎక్కువ రెట్లు పెట్టుకొని అమ్ముతా ఉన్నారు తర్వాత చూడండి ఇరవై వచనంలో అంతటా ఇస్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజుని చూచి అంతటా ఇస్రాయేల్ రాజు పట్టణపు ప్రాకారము మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి రాజైన నా వెలినవాడ సహాయము చేయమని కేకలు వేయట విని ఇంక చూడండి రాజు ప్రాకారం మీద అటు ఇటు తిరుగుతా ఉన్నాడా గోడ మీద తిరుగుతా ఉన్నాడా పట్టణం గోడ తిరుగుతుంటే ఒక స్త్రీ ఆయన చూసి ఆయన అడుగుతుంది ఏమో పెద్ద పెద్ద కేకలు వేస్తుంది ఏమంటే నాకు సహాయం చేయి నాకు సహాయం చేయని కేకలేస్తుంది సహాయం చేయమని కేకలు వేస్తే ఈయనేమనుకుంటాడంటే అంటే కరువు ఉంది కదా కరువు ఉంటే ఓకే ఆహారం గురించి అడుగుతున్నారేమో అని చెప్పేసి ఆయన ఏం రిప్లై ఇస్తాడు యహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి సహాయం చేయగలను చేయదును దేవుడే మనకు సహాయం చేయట్లేదు వాళ్ళ రీతిగా అనుకుంటున్నాడు ఆయన దేవుడే మనకు సహాయం చేయట్లేదు నేను నీకేం సహాయం చేయాలా కళ్ళంలో నుండి అయినను ద్రాక్ష నుండి అయినను దేని ఇచ్చి సహాయం చేయద వల్లపడదని చెప్పి అంటే ఈయన అంటే వాళ్ళు ముట్టడి వేసిందంటే సంవత్సరాల సంవత్సరాలు ముట్టడి వేయరు కదా ఉంటాయి స్టాక్ ఉంటాయి వాళ్ళు ముట్టడి చేశారు కాకపోతే బయట నుంచి ఎవరు వెళ్ళేదానికి లేదు కాబట్టి అక్కడ సిచ్యువేషన్స్ అన్ని ఏమైపోయినాయి వీళ్ళు తీసేసుకొని వీళ్ళు అక్కడ ప్రజలకు ఫుడ్ కూడా పెట్టలేని స్థితిలో ఉన్నారు దాంట్లో వచ్చి తీసి ఇవ్వమని చెప్పేస్తున్నారు ఇవ్వను ఏది కూడా మేము ఇవ్వం ఇంకా మీ బాధలు మీరు పడండి దేవుడే మీకు సహాయం చేయాలా మేము చెయ్యం అని ఆ రీతిగా ఇస్రాయేల్ రాజు చెప్పేసినప్పుడు తర్వాత ఆయన ఏమడుతున్నా నీ విచారణ కారణం ఏమని అడగగా నువ్వు ఎందుకు అరుస్తున్నావు ఏంది నీ నీ ఎందుకు ఇక్కడికి వచ్చి అడుగుతున్నావు ఏంది నీ విచారం ఏందనే ఎందుకు బాధపడుతున్నావు అని అడిగితే అప్పుడు ఆ స్త్రీ ఏమని చదువుతుందో చూడండి ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించుదుము అని చెప్పినప్పుడు ఇరవై మేము నా బిడ్డను వంట చేసుకొని తింటిమి అయితే మరునాటి ఎందు నేను దాని చూచి నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగితిని గాని కానీ అది తన బిడ్డను దాచిపెట్టినని చెప్పాను ఇదిగో చూడండి ఎంత భయంకరమైన కరువు ఎంతటి శ్రమ వచ్చినా జనాలు ఈ రీతి ఉంటారా అని నాకు ఆ స్త్రీ ఏం చదువుతుందంటే రాజు దగ్గరికి వెళ్ళేసి ఒక స్త్రీ ఆమె దగ్గరికి వచ్చిందంట వచ్చి ఈ రోజుకి నీ బిడ్డని వండుకొని తిందాం రేపు నా బిడ్డను వండుకొని తిందాం అని చెప్పి చెప్పిందంట చెప్తే ఆమె నమ్మి ఏం చేసిందంటే ఆ రోజుకి ఆమె బిడ్డని ఇచ్చేసింది ఆమె బిడ్డని వాళ్ళు వంట చేసుకొని తిన్నారు అది చెప్పడానికి అంత భయంకరంగా ఉంది అయితే మరునాటి అందు మరి మరునాడు పోయేసి ఇదిగో నేను నా బిడ్డను తిన్నాం కదా మరి ఈ రోజు నీ బిడ్డను తిందాం పట్టు అని చెప్పేసి అడిగితే ఆమె తీసుకొని వాళ్ళ బిడ్డను దాచిపెట్టు దాచిపెట్టుకుంది ఇవ్వలేదు ఇంత భయంకరంగా ఉంది అక్కడ కరువు అంత భయంకరంగా వచ్చింది అంటే వీళ్ళు అంత భయంకరంగా తయారైపోయినారు నేను ఇది వాళ్ళు బిడ్డల్ని చంపుకొని తినేంత కితికే ఎట్లా వస్తారు ప్రభు ఇంత ఏం అర్థం చేసుకోవాలి దీని నుంచి ఇంత భయంకరమైన పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకి బిడ్డల్ని చంపుకొని తినేంత భయంకరమైన కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు ఎవడైనా ఎంత కరువు వచ్చినా కానీ బిడ్డలను తింటారా అది వేరే ఎవడో అడిగితే వచ్చి తింటారా అసలు ఏంది ఇది ఎవడో వచ్చి నీ బిడ్డను చంపుకొని తిందామంటే అసలు ఆమె ఎట్లు ఒప్పుకుంది ఇవన్నీ ప్రశ్నలు అనమాట నాకు దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలా దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలా అని నేను అడిగితే ఇవి మొట్టమొదటగా ఈ సీక్వెన్స్ అంతా చదువుకుంటా వస్తే మనం ప్రకటనా గ్రంథం చదివినప్పుడు ఆ సీక్వెన్స్ మనకి ముద్రలు మన ముద్రలు చదివిన ఆరాధ్యాయంలో ప్రకటనా గ్రంథంలో ఆరోగ్యాలు మనకు అన్న ముద్రల గురించి వివరించినప్పుడు ఫస్ట్ రెండవ ముద్ర ఇప్పినప్పుడు ఏం జరిగింది ఎర్ర ఎర్రని దినకు వేరొక గుర్రం బయలు వెళ్ళను మనిషిని ఒకటినొకడు చంపుకున్నట్లు భూలోకంలో సమాధానం చేయకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చొని అధికారం వేరు మరి అతనికి ఒక పెద్ద కడ్గం ఇవ్వబడిన ఉంది అంటే ఈ రెండవ ముద్ర విప్పినప్పుడు ఆ గుర్రం మీద వచ్చే వాళ్ళకి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది నేను ఎట్లా అర్థం చేసుకున్నానంటే ఇస్రాయేలీలు అంటే దేవుని బిడ్డలు దేవుని బిడ్డలే కదా ఈ దేవుని ఏర్పరచుకున్న వాళ్ళు ఇస్రాయేలీలు ఆ సిరియా వాళ్ళు ఎవరైతే వాళ్ళకి విరోధులు వాళ్ళు వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా పడదు సిరియాకి ఇస్రాయేల్కి పడదు ఎందుకంటే సిరియా వాళ్ళు వాళ్ళ ఆచారాలు వేరు వాళ్ళు వేరు వాళ్ళంతా గర్వంతో ఉంటారు వాళ్ళంతా చాలా క్రూరంగా ఉంటారు కొద్దిగా భౌగోళికంగా కూడా వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు సిరియా వాళ్ళు వాళ్ళంతా టెర్రరిస్ట్ బ్యాక్గ్రౌండ్ అవంతా ఉంటది సిరియా వాళ్ళు ఇస్రాయలులేమో దేవుని బిడ్డలు దేవుని వాగ్దానం పొందుకున్న బిడ్డలు దేవుని నీడలో ఉన్న బిడ్డలు అంటే ఒక రీతిగా ఆ సిరియా వాళ్ళు శత్రువులు అంటే ఇస్రాయలు మనకి ఈ రోజు ఆత్మీయంగా మనం కూడా ఇస్రాయలు కదా ఇస్రాయలు మనకి శత్రువు అపవాది కదా ఈ ఎర్రని గుర్రము ఒకరిని ఒకరు అని చెప్పేసి కడ్గన తీసుకొని వచ్చేసింది ఒకరినొకరు చంపుకోవాలి కడ్గన తీసుకొని వచ్చింది నేను ఎట్లా అర్థం చేసుకున్నట్టే ఈ సిరియారాజు కూడా అట్లనే వచ్చి ముట్టడేసిండే కదా కట్గన్ తీసుకుని వాళ్ళని చంపాలని ఆ పట్టణం రౌండ్ రౌండ్ అప్ చేశాడు కదా రౌండ్ అప్ చేసిన తర్వాత ఏమైంది తర్వాత మూడో ముద్ర విప్పబడింది మూడో ముద్ర విప్పబడినప్పుడు త్రాసు చేత పట్టుకునే అన్న చెప్పి బిజినెస్ రిలేటెడ్ భయంకరంగా వాళ్ళు సక్రమంగా తూయ్యరు అంత మోసమే ఉంటది అంత ఎక్కువ ఎక్కువ పెట్టేసి భ్రష్టత్వంలోకి వ్యవస్థ అంత కొలాబ్స్ అయిపోతుంది అక్కడ కూడా అదే జరిగింది అది అక్కడ అంతా ఆయన ఆ యొక్క ఖడ్గం పట్టుకొని వాళ్ళు రౌండ్ అప్ చేసినప్పుడు ఆ ఇస్రాయలు అక్కడ కూడా కరువు వచ్చేసింది అక్కడ క్షేమం వచ్చింది వాళ్ళు ఒక్కొంత భయంకరమైన రేట్లు పెట్టుకొని అక్కడ అంత అన్యాయంగా చేస్తున్నారు తర్వాత నాలుగో ముద్ర విప్పినప్పుడు ఖడ్గం వల్లను కరువు వల్లను మరణం వల్ల భూమిలో క్రూర మృగంలో భూ చంపుట భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారం ఇవ్వబడిన ఉంది కదా అంటే ఇంకా ఖడ్గం వలన ఇంకా చనిపోయే స్టేజ్ అనమాట వాళ్ళకి చనిపోయే స్టేజ్కి వచ్చారు చంపుకుంటున్నారు అక్కడ భయంకరమైన పరిస్థితి ఉంది ఈ స్టేజ్లో ఎట్లా ఉంటుందంటే మోసం ఈ నాలుగో ముద్రలో వాళ్ళు మోసం చేస్తున్నారు భయంకరమైన రేట్లు అన్యాయపు త్రాసు పట్టుకొని తక్కువ తక్కువ అన్నీ ఎక్కువ ఎక్కువ రేట్లు పెట్టేసి ఆర్థిక వ్యవస్థ అంతా అయిపోయి చూస్తే మనకి ఐదో ముద్ర ఇక్కడ మనకు కనిపించేది ఏంటంటే ఈ రెండు సరిపోయినప్పుడు ఐదో ముద్ర విప్పే టైంకి మోసం భయంకరంగా తయారవుతుంది అంత గుడ్డిగా ఎవరో బయట బయటి నుంచి వచ్చే పరిస్థితే లేదు కానీ లోపలన్న వల్లే మోసపుచ్చడానికి మొదలు తయారైపోయిందాము ఆమె అక్కర్లు తీర్చుకోవడానికి మోసపుచ్చి మోసపుచ్చింది ఆ స్త్రీని ఆమె మోసపుచ్చింది మోసపుచ్చితే ఈమెకి ఈమె కలిగి ఉన్నది బిడ్డని అంటే ఆమె ఆమె బిడ్డని ఈ బిడ్డను వండుకొని తిన్నారంటే ఇంకా ఆమె దగ్గర ఏమీ లేదు బంగారం లేదు ఏ వస్తువులు లేవు ధాన్యం లేదు ఏమీ లేదు ఆమె బిడ్డను వండుకొని తినిందంటే ఆమె దగ్గర ఉంది అది ఆ బిడ్డ ఉంది ఆమె దగ్గర ఆ స్త్రీ దగ్గర వాళ్ళ దగ్గర ఆ బిడ్డ ఉంది ఒక రీతిగా మనం ఆలోచిస్తే బిడ్డలు కూడా దేవుడిచ్చే బహుమానమే గర్భఫలం యహోవా ఇచ్చి బహుమానం అంటాం బిడ్డలు దేవుడిచ్చే బహుమానమే అంటే పక్కన వాళ్ళ చేతిలో మోసిపోయి ఆ బహుమానాలు కూడా వదిలేసుకుంటున్నారు ఇది నాకు అర్థమైంది ఇక్కడ అంటే ఎండు టైంలో ఎవరిని నమ్మకూడదు అని దేవుడు ఈ దీని నుంచి మన చెప్తున్నాడు ఆ వచ్చి ఆ స్త్రీ ఇస్తానంటే ఈమెకున్నది ఇచ్చేసుకుంది ఈమెకున్నదంతా ఇచ్చేసింది తర్వాత చూస్తే ఆమె మోసపోయింది ఏమి ఇచ్చిందంటే దేవుడు వచ్చి బహుమానాన్ని ఇచ్చేసింది ఇంకా ఆమె ఉంటే ఏంది లేకపోతే ఏంది అంత భయంకరమైన స్థితికి వచ్చిన తర్వాత అంత భయంకరంగా మోసపోయిన తర్వాత కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బయట నుంచి ఎవరో వచ్చి మనల్ని మోసం చేయలేరు బయట ఎవరో అన్యుడు మనల్ని మోసం చేయలేడు యేసుప్రభు దేవుడు కాదని చెప్పి మనల్ని మోసం చేయలేడు బయట దేవుడు కాదని మోసం చేయలేరు అవి దేవుని రాకడం ఉండదని చెప్పి మోసం చేయలేరు ఏది కూడా మనల్ని మోసం చేయలేరు కానీ నమ్మించిన వాళ్ళు నమ్మిన వాళ్ళు తెలిసిన వాళ్ళు దేవుని బిడ్డలే మోసం చేస్తారు ఆ యొక్క ఈ భయం ఈ పరిస్థితులు అంత్య దినాలకి అంటే మనకి పాత నిబంధన చూస్తే చాలా ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి ఏ సిచ్యువేషన్ లో ఎటువంటి డెసిషన్ దేవుడు తీసుకున్నాడు ఎటువంటి పరిస్థితిలో ఎటువంటి శిక్షణ ఇచ్చాడు ఎటువంటి బహుమతులు ఇచ్చాడు ఎట్లా నడిపించాడు ఎన్నో ఉంటాయి చాలా విషయాలు ఉంటాయి పాత నిబంధనలు ఒక్కటి కూడా నూతన నిబంధనలు ఏ ఆజ్ఞ సరే ప్రతి ఒక్క వాక్యానికి మనకి పాత నిబంధనలు రిఫరెన్స్లు దొరుకుతాయి చాలా రిఫరెన్స్లు దొరుకుతాయి చాలా చాలా విషయాలు మనం తెలుసుకోవచ్చు కొత్త నిబంధనలు ఉండే పద్యానికి పాత నిబంధనలు రిఫరెన్స్లు చాలా దొరుకుతాయి ఇప్పుడు ఒక రీతిగా చూస్తే మనకు ఆ ముద్రలు విప్పినట్టే ఉంది కడ్గం పట్టుకుని వచ్చి వాళ్ళు చుట్టూ నిలబడిపోయారు తర్వాత బ్రేట్లు పెరిగిపోయినాయి భయంకరంగా పెరిగిపోయినాయి తర్వాత ఏమైంది కరువు కరువు తర్వాత రాయి రాయబడింది ముద్ర విప్పినప్పుడు ఆ కరువు వల్లను భూ జంతువుల వాళ్ళను ఇట్లా భయంకరంగా వాళ్ళు వాళ్ళే చచ్చిపోతారని ఉంది ఇక్కడ కూడా కరువు భయంకరమైన కరువు వచ్చేసింది వాళ్ళు వాళ్ళే చంపుకుంటున్నారు వాళ్ళు వాళ్ళే మోసం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు వాళ్ళే మోసం చేసుకుంటారు ఎట్లా వీళ్ళు మోసం చేస్తారు దేవుని బిడ్డలే ఎట్లా మోసం చేస్తారంటే రోమిలకు రాసిన పత్రిక పదహారు పద్దెనిమిదిలో అంత సింపుల్ గా మోసపోరు కదా ఎవరు కూడా అది ఎట్లా మోసపోయింది అంటే రోమిలకు రాసిన పత్రిక పదహారు పద్దెనిమిదిలో అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు చూడండి ఇక్కడ చాలా తేటగా చాలా క్లియర్ గా వాక్యం ఉంది ఏముందంటే అట్టి వారు మన ప్రభు క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటు చూడండి ఇక్కడ ఆయన చెప్తున్నాడు యేసు ప్రభుత్వ బో బోధకు వ్యతిరేకంగా పోయే గురించి చెప్తున్నాడు ఆయన చెప్పి ఇదిగో పదిహేడవ వచనంలో సహోదరులరా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టి ఉండు అని వారిలో నుండి తొలగిపోవుడి అంటే వాళ్ళు మీరు సహోదరులరా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారు బోధ అంటే వీళ్ళు దేని గురించి బోధించారు అపోస్తులంతా వాళ్ళు మారు మనసు బంధుకోమని బోధించారు పాపక్షమాపం గురించి బోధించారు రక్షణ గురించి బోధించారు రాజ్యం గురించి బోధించారు పరిశుద్ధాత్మాభిషేకం గురించి బోధించారు కృపావరాల గురించి బోధించారు అంత్యదినాల గురించి ప్రభు రాకడ గురించి వీటన్నింటి గురించి బోధిస్తూ ఉంటారు వాళ్ళు అపోస్తులు వాళ్ళ ఇదే అపోస్తులలో వాళ్ళు వాళ్ళ వాళ్ళు మన పత్రికలన్నీ మనం చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ఈ పాయింట్ల మీద ఎక్కువ వాళ్ళు వాళ్ళ చెప్పిన వాళ్ళు ఎట్లా బోధించారంటే మారు మనసు గురించి ఎక్కువగా బోధించారు తర్వాత విశ్వాసం గురించి బోధించారు పాపక్షమాపణ గురించి రక్షణ గురించి పరిశుద్ధాత్మ అభిషేకం గురించి ప్రభురాకడ గురించి తర్వాత ఆ కృపా గురించి బోధించారు తర్వాత ఎట్లా మన క్రియలు ఉండాలని హెచ్చరించారు సో ఈ రీతిగా వాళ్ళ బోధ ఉంది ఈ బోధ అది అపోస్తుల బోధ అదే వాళ్ళు రోమీలకు చెప్పిన బోధ వాళ్ళు నేర్చుకున్న బోధ కూడా అదే కానీ దానికి వ్యతిరేకంగా ఈ బోధ అంతా వ్యతిరేకంగా వేదములను ఆటంకములను కలుగు చేయ వారిని ఈ బోధ ఎక్కడా చెప్పరు వారు గురించి చెప్పరు దే ఇంటూ పరిశుద్ధాత్మ అభిషేకం ఎందుకు అవసరమో చెప్పరు కృపావరాలు ఉన్నాయంటే నమ్మరు కృపావరాలు లేవంటారు అవంతా డూప్ అంటారు ఎవరన్నా ఎవరన్నా భాషలు మాట్లాడతారంటే ఏవో దొంగ భాషలు అంటారు ఏవో స్వస్థత జరిగిందంటే దొంగ స్వస్థతలు అంటారు క్రైస్తవులే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఎట్ట కొట్టుకుంటారా అని అంటారు ఎక్కడ కూడా పరిశుద్ధాత్మ ఎందుకు అవసరం మనకు ఎందు ఆ దేవు పరిశుధాత్మ దేవుడు మనకి ఎందుకు కావాలా పరిశుద్ధాత్మడు మనకు ఎందుకు కావాలా చెప్పరు అన్ని కల్పనా కథలు కల్పనా కథలు కల్పనా బోధలు ఏదో వచ్చిన సాటిస్ఫై చేయాలా వాళ్ళని ఇంప్రెస్ చేయాలా మనసు ఈరోజు మనుషులు ఎట్లా ఉంటారంటే ఒకటి మనం అర్థం చేసుకుంటే వాళ్ళు మన మనిషి మైండ్ సెట్ ఏ రీతిగా ఉంటుందంటే సినిమా చూసినా ఏడుస్తాడు మనుషులు మామూలుగా సినిమా చూసి ఏడుస్తాడు ఏదన్నా ఇమోషనల్ సీన్ ఏదో సినిమా చూసి మామూలుగా ఏడుస్తారు నేను కూడా చాలా సార్లు ఏడ్చిన ఇంతకు సినిమాలు చూసినప్పుడు అదే పిట్ట కథ తీసుకొచ్చి నేను చెప్తే కాకపోతే కొంచెం రిలేటెడ్ గా వాళ్ళు బాగా ట్రైన్ చేసుకున్న వాళ్ళు కాబట్టి కొంచెం బాగా కొద్దిగా మసాలా వేసి బాగా చెప్తారు చెప్పినప్పుడు అయ్యో నేను మన అని అట్లా వాళ్ళ మనుషుల్ని అంటే ఇప్పుడు ఆ సినిమా చూసి మనం ఏడ్చామంటే సినిమా మనల్ని ఎంతగానో ఇంప్రెస్ చేసిద్ది ఒకటికి పది సార్లు చూస్తాం ఆ సినిమాని నేను కూడా పదిసార్లు చూసిన సినిమాలు చాలా ఉన్నాయి ఇంతకుముందు నేను రక్షణ పొందక ముందు అదే మైండ్ సెట్ అది నిజం కాదు వాళ్ళు చూసింది నిజం కాదు నేను చూసిందైనా నేను చూసి ఏడ్చింది నేను పదిసార్లు చూసింది కూడా నిజం కాదు అది అబద్ధమే అబద్ధాన్ని నేను మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ పోయి చూస్తున్నాను ఎంతో ఇష్టం ఎందుకంటే అది నా మనసుకు సంతోషాన్ని ఇస్తుంది నా మనసుకు సంతోషాన్ని ఇస్తుంది కాబట్టి నేను పోయి పదే అబద్ధాన్ని చూస్తా ఉన్నాను దాంట్లోనే మునిగి తేల్తా ఉన్నా అదే అదే ఈ రోజు బోధలో జరుగుతా ఉంది ఈ రోజు కల్పన కథలు చెప్పుకొని ఏదో ఆ హృదయాన్ని అట్లా చేస్తారు అది దేవుని వాక్యానుసారమో తెలియదు దేవుని వాక్యాన ప్రకారం నడిపిస్తున్నామో తెలియదు ఆత్మలు బలపరుస్తున్నామో లేదు తెలియదు అట్లా చెప్పేసి అయ్యో బలే చెప్పాడే అని చెప్పి మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఆ బోధంతా విన్నా కూడా అంత ఐక్య విచారాల గురించే ఉంటది లోక సంబంధమైన వస్తువుల గురించి నువ్వు అది పొందుకోలేకపోయావు నువ్వు విధి పొందుకోలేవంటే నీలో ఇది ఉంది అంటారు వాడు నేను సరే ఇది నాలో ఇది ఒప్పుకుంటాడు కానీ అది పోగొట్టుకుంటే ఏది వస్తుంది అనేది పాయింట్ సరే నాలో లోపం ఉంది ఆయన చూపించినాడు అని చెప్పేసి వినే వాళ్ళు కూడా ఎట్లా ఆలోచిస్తారంటే సరే ఈ లోపం ఉంది నేను పొందుకోలేకపోయినాను అని చెప్పి దేని గురించి ఆలోచిస్తారంటే లోకపు వస్తువుల గురించి ఆలోచిస్తారు ఓకే నేను నేను ఈ లోపం కాబట్టి దేవుడు నాకు ఈ వస్తువులేదు నేను ఈ లోపం కలుగున్నాను కాబట్టి ప్రభు నాకు ఇల్లు లేదు పాప క్షమాపణ అనేది ఎక్కడా ఉండదు ఆ లోపాన్ని సరి చేసుకుంటారు కొన్ని రోజులు ఆ దొరికితే దొరికితే లేకపోతే లేదు మళ్ళీ యథా విధిగా జీవిస్తూ ఉంటారు ఒక్కసారి ప్రభుని తెలుసుకున్నాక ప్రభు తెలిసిన తర్వాత ఆ రీతిగా మోసపోలేరు అసలు ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు జాగ్రత్తగా వాళ్ళే ఉంటారు భయం భయభక్తులతో ఉంటారు ప్రభువు ఏమి ఇవ్వబోతున్నాడా తెలుసుకుంటే కాబట్టి ఎట్లుంటారంట వాళ్ళు అట్టి మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు ఈయన చదువుతుంది ఎవరి గురించి అంటే ఎవరైతే వాళ్ళ అపోస్తులు చెప్పిన బోధకు వ్యతిరేకంగా వేరే కల్పనా కథలు వాళ్ళ గురించి చెప్పుకుంటారో ఆటంకాలు కలిగి వాళ్ళని గురించి చెప్తున్నారు వాళ్ళంట ప్రభువు కాదంట వాళ్ళు దాసులు వాళ్ళ కడుపుకు దాసులు అంట వాళ్ళ మాటలు ఎట్లుంటాయంటే ఇం వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపటుల మనసులను మోసపుచ్చుతరు ఇంపైన మాటలు ఎంతో బాగుంటాయి ఎంతో రమ్యంగా ఉంటాయి ఉండడానికి ఇచ్చకములు అంటే ఏదో వాళ్ళ హృదయానికి ఇవ్వాల వాళ్ళ హృదయాన్ని సాటిస్ఫై చేయాలని చెప్పేసి వాళ్ళ ఆశలను చూసి నిష్కాపుటమైన మనసులను మంచి వాళ్ళని మోసం చేస్తారు నిష్కాపటులు అంటే మోసం తెలీదు ఏం తెలీదు అంటే వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నిష్కపటమైన మనసులు కలిగి ఉండేది ప్రభు ప్రభు ప్రభు బిడ్డలే వాళ్ళని మోసపొచ్చుతున్నారు వీళ్ళు వాళ్ళ కడుపుకే దాసలు ఎవరికి కాదు అదే రీతిగా ఆమె దగ్గరికి మన రాజుల గ్రంథంలో కూడా చూసినప్పుడైతే చూస్తే ఆమె పాటికి ఆమె ఉంది ఎవరో ఓ స్త్రీ వచ్చింది ఈమె బోర్డు అడగలేదు ఆ స్త్రీనే దగ్గరికి వచ్చింది వచ్చి అది ఎంత రమ్యంగా మాట్లాడకపోతే ఎంత ఎంత అంత కన్విన్సింగ్ గా మాట్లాడకపోతే అంత రీ అంత భయంకరంగా డెసిషన్ తీసుకుంటుంది ఆ స్త్రీ చెప్పండి మన బిడ్డను వదులుకోవాలంటే మన బిడ్డను చంపాలంటే మన చేతులతో మనమే అసలు అసలు ఆలోచించడానికే మనకి పాసిబుల్ కాదు కానీ ఆమె చెప్పింది ఆ అంత ఆ పని ఆమె చేత ఆమె అంటే ఆమె ఎంత ఎంతగా మోటివేట్ చేసి ఉండాలి ఇక్కడ సింపుల్ గా మనకు ఒక రెండు లైన్ లో చెప్పారు కానీ అట్ట చెప్తే ఎవరు విన్నారు కాకపోతే అక్కడ డైరెక్ట్ రాసేశారు కానీ అక్కడ కాన్వర్జేషన్ అంతా రాలేదు కదా ఆ కాన్వర్జేషన్ ఎంత రమ్యంగా ఎంత కన్విన్సింగ్ గా ఎంత ప్రామిసింగ్ గా ఆమె మాట్లాడుండకపోతే ఎంత ఆ స్త్రీ మోసపోదు ఆ బిడ్డను వదులుకోదు దేవుడు ఇచ్చిన బిడ్డను కూడా వదులుకోదాము వదులుకునింది అంటే అంత అంత భయంకరంగా ఆమె కడుపును సాటిస్ఫై చేసుకోవడానికి అంటే ఆమె దేవుడి మాటలు చెప్పు ఏవేవో చెప్పు ఫైనల్ గా మోసపుచ్చింది కడుపు కడుపుకు నింపుకుంది వెళ్ళిపోయింది తెలిసిన వాళ్ళే దేవుని బిడ్డలే వాళ్ళు ఇస్రాయిలే ఆ స్త్రీ ఇస్రాయిల్లే ఆ రాజు ఇస్రాయేలీడే ఆ మోసపుచ్చిన స్త్రీ కూడా ఇస్రాయేలీ రాలే కూడా ఆ ఇస్రాయల్ రాలే కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలనేది ఈ అంత్య దినాలు అంటే లోకంలో కరువు పెరిగైపోద్ది చూస్తున్నాం మనం ఇంకా భయంకరమైన శ్రమలు మహాశ్రమ అంతటి శ్రమ దినాలు మూను పేర్నాడు కలగలేదని చెప్పి మన ప్రభు అంత కలుగు చెప్పింది మన ప్రభు చెప్పింది అంతటి శ్రమ దినాలు రాలేదు ఇంకా అంత భయంకరంగా ఉండబోతున్నాయి శ్రమ దినాలని అంత భయంకరమైన శ్రమ దినాల్లో మోసపుచ్చేది ఎవరు అంటే మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి ఆమెకు తెలిసిన స్త్రీని వచ్చి ఎంతో యచకంగా ఎంతో బాగా మాట్లాడింది ఇస్రాయల్ ఆమె కూడా ఇస్రాయల్ సంబంధించింది కాబట్టి దేవుని బిడ్డలం అనే దేవుని బిడ్డలం అని అనుకుంటారు కాబట్టి వాళ్ళు ఎంతో రమ్యంగా మనల్ని మోసం చేయడానికి ట్రై చేస్తారు మనకున్న ఆత్మీయ స్థితిని పోగొడతారు మన దగ్గర ఉన్న దేవుడు ఇచ్చిన బహుమానాలు పోగొడతారు వాళ్ళు నాశనం అయిపోతారు మనల్ని కూడా నాశనం చేస్తారు మనం మోసపోకుండా ఉండాలి అంటే ఇదే విషయాన్ని కొలశీలుకి రాసిన పత్రికలో కూడా పోస్తున్న పౌలు చెప్తాడు కొలసీలుకి రాసిన పత్రిక రెండు నాలుగులో సేమ్ ఇదే చెప్తాడు నేను ఇదే చాలా చోట్ల కూడా ఉంటది రెండే తీసుకున్నాను ఎక్కువ చెప్పకూడదని కొలశీలుకి రాసిన పత్రిక రెండు నాలుగులో కూడా ఎవడైనా చక్కని మాటల చేత మిమ్మను మోసపరచుకుంటున్నట్లు ఈ సంగతిని చెప్పుతున్నాను అంటే ఎట్లా మనం అంటే ఇంతాక చూస్తే ఇంపైన మాటలతోటి ఇచ్చకమైన మాటలతోటి చక్కని మాటల చేతే మనం మోసపోతాము దేవుని బిడ్డల్ని మోసపచ్చుతారు అందుకనే ఇంపుగా మాట్లాడే వాళ్ళు ఎంతో రమ్యంగా మాట్లాడే వాళ్ళు వస్తారు ఎందుకంటే ఆ టైం అది అంతే దీని ఆ సిచ్యువేషన్ అంతా నేను జాగ్రత్తగా పరిశీలిస్తే వాళ్ళ రౌండ్ అప్ కడ్గం ఉంది వాళ్ళు బయటికి వెళ్ళలేరు బయటకు పోతే ఖడ్గంతో చచ్చిపోతారు వాళ్ళు చంపేస్తారు ఆ సిరియా వాళ్ళు అట్లా వాళ్ళని బయటికి ఆ పట్టణం దాటి వెళ్ళిపోతే వాళ్ళు అక్కడ రెడీగా ఉన్నారు వాళ్ళు వచ్చిందే వాళ్ళ సైన్యం మొత్తాన్ని హతం చేయడానికి ఇస్రాయేల్ని నాశనం చేయడానికే వచ్చారు వాళ్ళ బయటికి పోలేరు లోపలే ఉంటే భయంకరమైన కరువు ఉంది అక్కడ మోసపుచ్చుతారు ఎట్లా మోసపుచ్చుతారంటే ఇచ్చకమైన మాటల తోటే ఇచ్చకమైన మా మాటలతోటి ఇనసొంపైన మాటలతోటి మోటివేట్ చేస్తారు ఎంతో ప్రేమ ఉన్నట్టు నటిస్తారు ఇవన్నీ మనం గుర్తెరగాలి ఇవన్నీ మనం కనిపెట్టాలి వీటన్నిటిని మనం అర్థం చేసుకోవాలంటే అదే చెప్పింది స్టార్టింగ్ లో మనకి వివేచన వరం ఎంతో అవసరం ఈ రోజుల్లో కాబట్టి అదే పౌలు కూడా చాలా అన్ని పత్రికల్లో అది ఎక్కడుంద చెప్పలేకపోతున్నాం కానీ వాక్యం ఉంది ఎవడైనాను అన్ని తెలుసు అనుకొని అనుకుంటే వాడే ముందు మోసపోతాడు అని కాబట్టి మనం కూడా అనుకోవడానికి లేదు మనం కూడా మోసపోవడంలే మనం ప్రభువులో బాగా ఎదిగినాము ప్రభువులో మంచి స్థితిలో ఉన్నాము ఉన్నత స్థితిలో ఉన్నాము మనకి ఇన్ని వాక్యాలు తెలుసు అని చెప్పి మనం కూడా అనుకోకూడదు ఎందుకంటే మనం అనుకుంటే మనమే మోసపోతాం అన్నట్టు ఆజ్ఞ ఎందుకు అయినా ప్రాముఖ్యంగా మొట్టమొదట చెప్పిండంటే వాళ్ళు ఉంది కదా సాధ్యమైతే ఏర్పరచే వారిని సైతం మోసం చేయడానికి వాళ్ళు కువిప్తులు పండుతారని కాబట్టి ఈ సన్నివేశం ఈ రెండో రాజుల గ్రంథము ఆరాధ్యాయము ఇరవై నాలుగులో ఇచ్చిన ఆ సన్నివేశం భయంకరమైన సన్నివేశం బిడ్డల్ని బిడ్డల్ని చంపుకొని తింటానంటే ఆమె నమ్మింది ఆమె అంత భయంకరంగా ఎట్లా నమ్మింది అంటే వినసొంపు ఎంత వినసొంపుగా ఎంత ప్రామిసింగ్ గా ఆమె మాట్లాడకపోయింటే ఎంత మోటివేట్ చేయకపోతే ఆ మోసపోదు కదా కాబట్టి అంత్య మనల్ని మోసపుచ్చే వాళ్ళు ఈ రీతిగానే మాట్లాడతారు వారి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి తెలిసిన వాళ్ళైనా కానీ తెలియని వాళ్ళైనా కానీ అదిగో ఎంతో సత్యవంతుడు ఆయన ఎంతో మంచివాడు అని చెప్పి మనం నమ్మడానికి లేదు ఎందుకంటే మనకి ప్రభు చెప్పింది మన ప్రభు చెప్పింది అదే మనము ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని హెచ్కేల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంటుంది చెప్తాను ఎహెచ్కేలు పద్నాలుగో అధ్యాయంలో ఎహెచ్కేలు పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనంహెచ్కేలు పద్నాలుగు పదమూడులో ఏం రాయబడిందంటే నరపుత్రుడ ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేయుదము చేయుదను అంటే ఆయన చెప్తున్నాడు ఏ దేశం అయితే దేశం అంటే ఉట్టి దేశం కాదు దేశం అంటే మనుషులు దేశం అంటే ఉట్టి పేరే కానీ దాంట్లో ఉండే గురించి ఆయన చెప్తున్నాడు విశ్వాసఘాతుకమై ఎవరైతే దేవుడు నమ్ముకొని విశ్వాసంలో ఉండి తర్వాత ఆయన్ని వెన్నుపోటు పడుస్తారో అంటే ఆయన పా మా వాక్యాలనే తృణీకరిస్తారు ఆయన్నే తృణీకరిస్తారు వారు నా ఏ దేశమైతే విశ్వాస నా దృష్టికి పాపము చేసినదో నేను దానికి నేను విరోధినై ఆయన శత్రువతరంట దానికి అయిన తర్వాత దానికి ప్రాణదార ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుదును ఇది మనం ఇంకొక రీతి కూడా అర్థం చేసుకోవాలి ప్రాణాధారం ఒక ఆహారం ఇది కూడా చెప్పాలనుకున్నాను అక్కడ కూడా వాళ్ళకి ఆహారం లేదు బయట నుంచి ఆహారం వచ్చే పరిస్థితి లేదు లోపల ఉన్న ఆహారం ఏమో చాలా కాస్ట్లీ అయిపోయింది మరి వాళ్ళు ఎట్లా బతకాలా కరువు అదే రీతిగా మన ఆ అంత్య దినాలు మనకి స్వార్థ మనకు ఆహారం అంటే ఆత్మీయ ఆహారం కూడా మనకు దొరకదు ఆ వాక్యం కూడా మనకు దొరకదు అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే ఎందుకంటే అక్కడ చూడండి విరోధినే ఆహారం లేకుండా కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలన చేస్తానంటున్నాడు మనకి అటువంటి ఆహారం కూడా దొరకని స్థితిలోకి వెళ్ళిపోతాము తర్వాత చూడండి పద్నాలుగు వచనంలో నోవహును దానియులును యోబును ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందరు ఇదే ప్రభు అగు వాక్కు చూడండి మనం ఎవరిని ఎందుకు నమ్మకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఎవరిని నమ్మడానికి లేదు మనది మనకే అని ఎందుకు చెప్తున్నానంటే మనం పలాన వాళ్ళు పలానవ్వాలని వాళ్ళని ఆశ్రయించినాం అనుకోండి జరిగేది ఎట్లా ఇప్పుడు ఈ లోకంలోనే మనం మనం చూస్తే సినిమా వాళ్ళు అనుకోండి సినిమానే మనం తీసుకుందాం ఎందుకంటే అది బాగా తొందరగా అర్థమవుతుంది సినిమా వాళ్ళు ఎట్లుంటారంటే వాళ్ళు సినిమాలో వాడు చేసే తప్పైనా కానీ సిగరెట్ ఇట్ట పెట్టుకొని తిప్పుతాడు స్టైల్ స్టైల్ తిప్పుతాడు అది పాపం అది ఆ పాపాన్ని చూసేవాళ్ళు ఏంటంటే అది హీరోయిజం లాగా తీసుకుంటారు అదే స్టంట్ బయట వేసే వేల మంది ఉంటారు లక్షల మంది ఉంటారు కుదిరితే కోట్ల మంది కూడా ఉండొచ్చు వాళ్ళు సినిమా కనుక చూస్తే అంటే ఆ రీతిగా మనుషులు ప్రేరేపణ పొందుకుంటున్నారు పొందుతారనమాట అది వాళ్ళు చేసేది పాపం అది ఇడికి కూడా తెలుసు ఈ చూసేవాడికి కూడా తప్పున వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు ఆ హీరో అని చెప్పి చెప్ప అనుకోడు అరే భలే చేస్తున్నాడే అంటే ఇప్పుడు కొత్తగా అనిపిస్తుంది పాపం కూడా అంటే పాపమే దాన్ని కొత్త రీతిగా వినూత్న రీతిగా కొత్త పద్ధతిలో తీసుకొని వస్తున్నాడు వాడు ముందుకి వాడి ఇప్పుడు పాపం చేయడానికి ప్రేరేపిస్తారు హీరోయిజం లాగా అక్కడ చూపిస్తాడు అనమాట చేసేది పాపము మళ్ళీ అది హీరోయిజం అనమాట మళ్ళీ దానికి అడిషనల్ గా వాడి చూస్తే చూసేవాడికి ఏమనిపించింది అంటే అరీ భలే చూపిస్తున్నారా హీరోయిజం అనుకుంటారు అది పాపం అని తెలిసి కూడా హీరోయిజం లాగా ఉందని చెప్పేసి వాళ్ళు ఆ రీతిగా పోతారు అదే రీతిగా జనాలు మనం వాళ్ళని వీళ్ళని నమ్మ ఎందుకంటే ఇప్పుడే ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇంపైన మాటలు మరి బాగా చెప్తాడు వాక్యం బలే మాటలు చెప్తాడు బాగాబుద్ధి అవుతుంది అట్లా ఇట్లా మంచవడు అని ఇట్లా అనిపిస్తారు కానీ మన ప్రభువుడు గుర్తు చేసింది ఏంటంటే వాళ్ళు గొర్రెగ చర్మం కప్పుకున్న క్రూరమైన తోడేళ్లాంటి వారు కాబట్టి మీరు ప్రతి ఆత్మను నమ్మక వివేచించమన్నాడు వివేచనం కూడా ఎట్లా చేయమని అంటే వాళ్ళ ఫలాలు చూడ వాళ్ళ ఫలాలు చూసి మీరు తెలుసుకుందరు అన్నాడు అంజూరపు చెట్టు ఫలాలు చూసి అది అంజూరపు చెట్టుని ఎట్లా నమ్ముతారు అట్లానే వాళ్ళ ఫలాలు చూసి మీరు దేవుని బిడ్డలను నమ్మి తెలుసుకోవాలన్నారు ఈరోజు చాలా మంది చూస్తా ఉంటారు కానీ అది గ్రహించుకోలేని స్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని వీళ్ళని వెంబడిస్తే ఏమైందంటే చూడండి నువ్వెల్ అతను మంచి చేయొచ్చు తప్పు మా చెడు చేయొచ్చు మంచి చేస్తే పర్లేదు చెడు చేసేవాడైతే చూడండి నోవహు దానియేలు యోబు ఈ ముగ్గురు అట్టి దేశంలో నుండినను వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకుందురు అంటే ఎవరైతే నీతి ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు కాబట్టి నీకు నువ్వే ప్రయాస పడాలా ఎవరు రారు ఎవరు దేవుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి కూడా నేను అయ్యో ప్రభు అని నాకు తెలియదు ప్రభు అతను నన్ను మోసపుచ్చిందంటే ఛాన్స్ లేనట్టే అదే కదా నేను చెప్పింది నీకు నేను మోసపుచ్చుకోకుండా చూసుకోమన్నాను కదా నేను నీకు వివేచనవరం ఇస్తానన్నాను కదా మరి నువ్వు ఎందుకు వివేచించలేదు మరి నువ్వెందుకు ఆ రీతిగా మోసపోయినావు అది నా తప్పు కాదు కదా నా వాక్యం నేను చెప్పినాను కదా నేను నా ఆజ్ఞైతే నేను ఇచ్చినాను కదా నేను ముందుగానే హెచ్చరించిన కదా నా హెచ్చరించలే హెచ్చరించినప్పుడు నేను పాటించలేదు కాబట్టి నేనేం చేయలేను అంటాడు ప్రభువు కూడా అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా వాళ్ళని వీళ్ళని వెంబడిస్తే వాళ్ళు తప్పిదంలో ఉంటే అంతే ఎవరైతే నీతిమంతులో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు కాబట్టి వాళ్ళు వీళ్ళు అని మనం నమ్మకడానికి లేదు ఎందుకంటే ఇచ్చకపు మాటలతోటి ఇంపైన మాటలతోటి మోసపోతాం ఎందుకంటే ఇది స్టార్ట్ అయ్యేదే మన ప్రభు చెప్పింది కూడా అంత్య దినాల గురించే చెప్పిండి ఎవరు మిమ్మల్ని మోసపొచ్చకుండా చూసుకొని సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా వాళ్ళు మోసం చేయడానికి వెనకాడరు ఎట్లా వాళ్ళు మోసం చేస్తారంటే ఇంపైన తోటే మోసం చేస్తారు ఆ స్త్రీ కూడా వచ్చి అడగంగానే బిడ్డనిచ్చిందంటే ఆమె ఎంతో భయ ఎంతో ఎట్లా చెప్పు ఉండాలి ఆమెకు బిడ్డనిచ్చేంత స్టేజ్కి ఆమె దిగసారిపోయిందంటే ఆమె ఎంత రమ్యంగా మాట్లాడి ఎంతగా ఆమెను కన్విన్సింగ్ చేసి ఉండాలి అటువంటి స్కిల్స్ పెట్టుకొని వస్తారు మన దగ్గరికి అటువంటి స్కిల్స్ వాళ్ళు పెట్టుకొని మన దగ్గరికి వస్తారు కాబట్టి ఆ స్కిల్స్ని అవి మోసపుచ్చే స్కిల్స్ అని మనం తెలుసుకోవాలంటే ప్రభు మనకు తోడుగుండాలి మనం ఎప్పుడు వినకడు వేయకూడదు మనం వివేచించాలి ప్రతి విషయంలో కూడా లేకపోతే ఆ స్త్రీ మోసపోతాము ఎవరైతే ఆ కడుపు వాళ్ళు కడుపుకే దాసులు అంటే వాళ్ళ వాళ్ళ శరీరానికే దాసులు వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వార్థం కోసమే మనకి వాళ్ళు పనిచేస్తుంటారు తప్ప ఎవరి మీద ప్రేమ ఉండదు ఆమె ఆ స్త్రీ అయినా కూడా అంతే అంత ఇదే గలదైతే ఆమె వండుకొని తినొచ్చు కదా ఆమెనే వండుకొని తినొచ్చు కదా ఆ వాళ్ళ బిడ్డను ఆమెనే తినొచ్చు అదే ఆమె ఈమె చెప్పాలి కదా ఆ మాట నాకొచ్చి ఈ రోజు మన కలిసి నా బిడ్డను తినేది ఏంది రేపు నీ బిడ్డను తినేది నీ నువ్వు తిండేంది అది నేను తింటా అంటే ఒక దెబ్బతో పోయేది కదా అంత జ్ఞానం కూడా లేకుండా స్త్రీ ఉందంటే ఆమె అంత ప్రామిసింగ్ గా మాట్లాడింది అంత ప్రామిసింగ్ అంటే అంత అంత రమ్యంగా మాట్లాడింది కొంతమంది మాట్లాడుతుంటే మనం అట్లనే పడి అట్లనే ఉంటా ఉంటాం అంతే కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాల్సింది ఏర్పరచబాని వారిన సైతం ఎవరైనా సరే మోసపోయేది ఎక్కడంటే మాటల విషయంలోనే వాళ్ళ మాటలు రమ్యంగా ఉన్నాయి ఎంతో బాగున్నాయని చెప్పి మనం అనుకుంటే మనం ఖచ్చితంగా మోసపోతాం వారిని వెంబడించినావా మోసపోతాం ప్రభు వారికి చాలా క్లియర్ గా చదువుతుంది నోవహైనా దానియలైన యోబైనా ఆ దేశంలో ఇటువంటి నీతి మంతులు ఉంటే వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు మిగతా వాళ్ళు ఎవ్వరు రక్షింపబడరు నువ్వు వాళ్ళని వీళ్ళని వెంబడిస్తే వాళ్ళు నశించిపోతారు కాబట్టి మనం కూడా అట్లనే నశించిపోయే ఛాన్స్ ఉంటుంది జరుగుతుంది కాబట్టి మనం అట్లా ఎవరిని వెంబడించొద్దు మనం వాక్యమే మనకి దేవుడే మనకి ఏదైనా సరే మన వాక్యం ద్వారానే పరిశీలించాలా వివేచించాలా ఫస్ట్ ఇది మనకి ఈ రోజుల్లో ఇంపార్టెంట్ ఎందుకంటే ఇంత మనం చూసుకున్నాం కదా ముద్రలని అక్కడ సీక్వెన్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ సెట్ అయింది నాకు నాకు అయితే అనిపించింది విన్నప్పుడు నాకు తెలియదు అంతగా లేదు అంటే ఎప్పుడు అవి మోసం స్టార్ట్ అయిందంటే ఈ ఎప్పుడైతే ఆ ముద్రలు ఐదో ముద్ర దగ్గరికి వచ్చేసరికి మనుషులు చనిపోవడం స్టార్ట్ చేస్తారు కరువు వలన తెగులు వలన మనల్ని మోసం చేయడానికి స్టార్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళని వీళ్ళు మోసం చేసుకోవటం ఒకరినొకరిని చంపుకోవటం అన్నీ చూశాం కదా కాబట్టి ఎవరిని కూడా మనం నమ్మకుండా మన ప్రభునే మనం నమ్మాల ఆయన వాక్యాన్ని మనం నమ్మాల ఆయన ఇచ్చిన గిఫ్ట్ తోనే మనం ప్రతిదీ వివేచించకపోతే మనం మోసపోయే అవకాశం ఉంటుంది ఆ స్త్రీ కాబట్టి మనం మోసపోకూడదు ఎక్కడ కూడా మోసపోకూడదు ఇది మనం ఎంత వాళ్ళు ఇట్లున్నారు వీళ్ళు అట్లున్నారు వాళ్ళని వెంబడిస్తా వీళ్ళని వెంబడిస్తా ఉంటే వాళ్ళు నశించిపోయేది కాక మనల్ని కూడా నశింపజేస్తారు ప్రభు వాక్యం అయితే చాలా క్లియర్గా ఉంది ఎవరైతే నీతి మంత్రుల్లో వారి మాత్రమే కాపాడబడతారని కాబట్టి మనము మోసపోవడదు ఈ అంత్య దినాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి మనం రోజు వింటూనే ఉన్నాం కాబట్టి ఆ సైన్లు మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఎందుకంటే సమయం అతి తక్కువగానే ఉంది సంఘాలతో చెప్పేటప్పుడు కూడా నేను మోసపుచ్చుకోనకుండా నువ్వు కలిగి గట్టిగా పట్టుకో అంతం వరకు నేను వచ్చి నీ కిరీటం ఇస్తానని ఆయన తుయేతర సంఘానికి చెప్తాడు ఎందుకంటే ఈ లోపు కూడా ఎవరైనా వచ్చి మోసం చేయొచ్చేమో నువ్వు చాలా జాగ్రత్తగా పట్టుకో నువ్వు కలిగి ఉన్న విశ్వాసానికి క్రియల్ని అన్నిటినీ నేను వచ్చి నీకు జీవ కీరటం ఇస్తానని అదే ఆజ్ఞ మనకి ఈరోజు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి మనం ఎవరి విషయంలో మోసపోకుండా చాలా జాగ్రత్తగా జీవించలుగా జీవించలేకన్నా మనం ప్రార్థన చేస్తాము దేవుడు వివేచన వర మనందరికీ అనుగ్రహించాలా మనం ఎవరిని నమ్మకూడదు ప్రభు చిన్న వాక్యాన్ని దీవించును గాకెన్ చిన్న ప్రార్థన చేస్తాను పరిశుద్ధ ప్రేమగల దేవా చేయం గిన తండ్రి ఏసయ్య మీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రం ప్రభావ ఇదిగో నాని మధ్యాహ్న కాల సమయంలో మీరు మొత్తం మాట్లాడినారు తండ్రి ఈ రీతిగా ప్రభావ అంత్య దినాల్లో ప్రభావ జనులు మోసపోతారనేది ప్రభావ నాయన అంత్య దినాల్లో మొదటగా జరిగింది ఇదే ప్రభావ నా తండ్రి ఎవరు మిమ్మల్ని మోసపొచ్చకుండా చూసుకోమన్నారు నా తండ్రి అవసరమైతే వాళ్ళు ఏర్పరచబడిన వారిని అయినా కూడా నా తండ్రి వాళ్ళు మోసపుచ్చుతారని మీరు చెప్పారు ప్రభావ అవును తండ్రి ఆ స్త్రీనైనా వచ్చినప్పుడు ఆ స్త్రీ వచ్చి అడిగినప్పుడు నా తండ్రి ఆ స్త్రీ గుడ్డిగా నమ్మి మోసపోయింది ప్రాభ తనకున్నయాన్ని కోల్పోయింది తన బిడ్డను కోల్పోయింది ప్రభావ అంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాం ప్రభావ వెళ్ళిపోతారు ప్రభావ జనాలు నా తండ్రి ఇంపైన మాటలతోటి ఇచ్చకుమలైన మాటలతోటి నాయన రమ్యమైన మాటలతోటి మోసపుచ్చుతారు ప్రభావ కాబట్టి నా తండ్రి అవి రమ్యమైన మాటలైనా ఏవైనా కానీ ప్రభ ప్రతి దాన్ని మేము వివేచించి అది నీకు మోసకరమైనదా అని తెలుసుకొని నా తండ్రి నాయన మమ్మల్ని మేము సరైన మార్గంలో ముందుకు సాగటకు మాకు సహాయం దయచే ప్రాభ అయినా మాకు ఎంతో అవసరం ప్రాభ ఈ దినాల్లో ప్రభా వివేచన ప్రాభ ఆ వివేచన వరం మాకు లేకపోతే నా తండ్రి నాయనా అది వాక్యానుసారం ఉందో లేదో కూడా మేము పరిశీలించుకోలేకపోతే ప్రభావ మేము ఎంతో నాయనా నా తండ్రి మోసపోతాం ప్రభావ కాబట్టి నాయన ఆ రీతిగా మేము మోసపోవడానికి వీలలేదు ప్రభావ నా తండ్రి నాయన మాకు అందరికీ వివేచన వరకు అనుగ్రహించండి నాయన ఈ అంత్యదినాల్లో నాయన మేము ఎంతో జాగ్రత్తగా నడిచి జీవించాలా కూడా నా తండ్రిని ఆజ్ఞల నుండి తప్పిపోకుండా మీ మార్గం నుండి తప్పిపోకుండా ఏ ఒక్క దృష్టినికి మా జీవితంలో చోటు ఇవ్వకుండా ప్రభావ ఎంతో జాగ్రత్తతో భయభక్తులతో నాయన జీవించి మీ యొక్క అక్కడికే సిద్ధపడే అనేకను సిద్ధపరిచే కృపను మాకు దయచేయమని ఆయన ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రిని మీరు మాకు ఈ గొప్ప ధన్యతను బట్టి మీ స్వరం మాకు ఇచ్చటకు నాయన మీరు ఇచ్చిన హెచ్చరించిన విధానం బట్టి మీకు వంద స్థుతులు స్తోలు చెల్లిస్తూ నజరేడం నేసు క్రీస్తు పరిశుద్ధ నమం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మేస్తున్నా ఒక్కొక్కరుగా ప్రయోజనం స్తోతం ప్రభావ పరిశుద్ధ మీకు వందనాలు ప్రభావ ఏసుక్రీస్తు నామం రాజా మీ యొక్క వాక్యాన్ని వినే ధన్యత భాగ్యము మాకు ఇచ్చిన ప్రభా మీకు వందనాలు వేసే ప్రభ మా హృదయాలని ప్రభా పరిశీలించే గొప్ప దేవుడో ప్రభ మేము కూడా వాటిని సరి చేసుకోవాలా మీ యొక్క వాక్యం చేత ప్రభావి పరిశుద్ధడో ప్రభా కృపా మేడో ప్రభా మీరు ఇచ్చిన ఈ యొక్క ధన్యత ఈ యొక్క భాగ్యము ప్రభా మీరు అక్కడ వరకు ప్రభా మీ కొరకే నిరీక్షణ కలిగి నిలిచి ఉండాలా అనేకులను మీ తట్టుకు తిప్పాలా ప్రభా ఎట్టి పరిస్థితిలో మేము మోసపోవడానికి వీలేదు ప్రభావం మీకు వందనాలు ప్రభా మోసపోవద్దని మీరు చెప్తున్నారు ప్రభా మీరు చెప్పినప్పుడు విని నేర్చుకొని ప్రభా దాని ప్రకారం మేము మీరే మార్గము మీరే సత్యము మీరే జీవం ప్రభా కాబట్టి మేము మీ వైపే తిరిగి మిమ్మల్ని చూస్తూ నడవాలా ప్రభా కుడికి ఎడమకి ప్రభా చూడకుండా మీ వైపు చూసి నడిచే ధన్యత భాగ్యము ఆ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి ప్రభా మీ కృప చేత మీ కనుకరం చేత ప్రభా మీకురకే నిరీక్షణ కలిగి ఉన్న బిడ్డల మీసు ప్రభా ఎప్పటికీ ప్రభా ఇలానే ఉండాలా ప్రభా మీ నామం మహిమార్థమై ప్రభ ముందుకు నడవాలా ప్రభా సహాయపడండి ప్రభ మీ కొరకే తీర్మానం చేసుకునే జీవితం ఏనుకడుగు వేయకుండా మీ నామంని ప్రభా మహిమపరచబడి నిమిత్తం స్మరించడానికి వేసే మీ నామంని ప్రభా గనపరచడానికి మీ కృపలో మీ కనికరంలో ప్రభా అలియ్యం ముందుకు నడిచే పరుషుద ఆత్మశక్తి బలం దయచేయండి ప్రభా పరిశుద్ధ మహోన్నతుడ ప్రతి ఒక్క ఉగ్రతల నుంచి శోధనల శ్రమల నుంచి ప్రభ ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీసు ప్రభా దేన్ని కూడా చూడకుండా మా గురి మీ వైపే ప్రభా నడుచుకుంటూ ప్రభా మీ ముందుకు ప్రభా నడిపింపబడాల సహాయపడండి కృప చూయించండి ఎన్ని బాధలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభా మీ నామమ్మని మహమండికి ప్రతి ఒక్క బిడ్డని రాజా సమర్పించుకున్న జీవితాలను మీరు బాగు చేసి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమ్మ ప్రార్థన చేస్తున్నాం తండ్రి పర్షుతులు వన్ ఇస్రా దేవ మీకే స్థుతు స్తోత్రాలైనా మహోన్నతుల తండ్రి ఈ యొక్క మధ్యాహ్న కాలం ప్రభావ మీరు అనేక మరోసారి మమ్మల్ని ప్రభావ మాకు హెచ్చరించినందుకు మీకు ఎంత వందలు అయ్యో కొడు మిమ్మల్ని మోసపరచుకుండా చూసుకున్నాడని మీరు హెచ్చరించినారు దాన్ని మీకు వందైనా మేము ఉంటున్న కాలం మోసపరమైన కాలం ప్రభావ అవురు ప్రభావ మొదట భ్రష్టత్వం సంపవించినాకనే అంతము అని మీరు దశలో రాసినారంటే పద్ధతిలో జ్ఞాప్ కంపేస్తున్నారు తండ్రి అవు ప్రభా ప్రపంచాత్మకంగా భ్రష్టత్వం ఉంటుందన్నారు ప్రభా అంటే ప్రతి ఒక్కరు మోసపోతారని మీరు హెచ్చరించినారు ప్రభా కాని మీ బిడ్డలు మోసపోలేరని కూడా వాక్యం సెలవిస్తుందేనా దేవుని బిడ్డలు పాపం చేయలేరని కూడా వాక్యం సెలవిస్తుందేనా కాబట్టి నిన్న మేము జాగ్రత్తగా ప్రతిదీ పరిశీలించేలాగానే నిర్లక్ష్యంగా ఉండకుండా సాయపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఎక్కడ తప్పిపోయినామో అక్కడ మేము చర్య చేసుకోవాలా ప్రభా ముఖ్యంగా మీ సేవ పొలంలో నాటి జీవన విధానాన్ని మాకు అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం కాంప్రమైజ్ కాకుండా ముందు పోవాలా తండ్రి మా సమయాన్ని మా ధనాన్ని మీ యొక్క సేవ జీవితంలో అవును ప్రభ మేము వ్యవయం చేయాలా ప్రభ అటువంటి జీవిత నడిపించండి తండ్రి మళ్ళీ మీ మహిమ దాన్ని పెట్టుకోమని ప్రార్థిస్తున్నాం వైరస్ బారిన పడకుండా కాపాడండి తండ్రి థర్డ్ వేవ్ అని భయపడతారు కానీ ప్రభ మీరు భయపడకునే నమ్మిక మాత్రం ఉంచండి ఎప్పుడో మీరు హెచ్చరించినారు తండ్రి అదే ధైర్యంతో మేము ముందు పోలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రతి బ్రదర్ సిస్టర్స్ చిన్న బిడ్డలు అందరినీ ఆశ్రయించండి ముట్టండి స్వస్థపరచండి వారి చోటు కంచె వేయండి అందరినీ మీరు అగ్రవస్థపరచుకోండి ముఖ్యంగా ప్రతి ఆత్మలను సంపాదించుకొని రావాలా మీ సన్నిధికి గుత్త చదువుతను మేము మీ సాయం కాల గురించి కాలంలో మీరు కాచి కాపాడతారని వాగ్దానం చేస్తున్నారు వేలి అని కాబట్టి దాన్ని బట్టి నీకు ఎంతో వాదనలు అర్పించుకుంటున్నాం ప్రభావ కాలం ప్రభా స్త్రీలు ప్రభా వారి పిల్లల్ని తినేస్తారని మేము చూస్తున్నాం అటువంటి కరువు ఆసన్నమైన మీరు మాకు హెచ్చరించినారు నైనా అయినా కానీ ప్రభా కరువు శ్రమల కాలంలో ఏ ఆహారం మేము తీసుకోవాలి మీరే మాకు జ్ఞానం అనుగ్రహించండి ముఖ్యంగా గొప్ప జనం అందరూ శ్రమలకుండా వెళ్ళబోతుండే మీ చెంతా నడిపించాలన్న మా ప్రేరక దించండి అభిషేకం దయించండి నూతనమైన అభిషేకం విశేషమైన సేవలో విశేషమైన ఆయకతను మళ్ళీ కృపావారాలు కలిగిన సేవలో నడిపించండి ప్రతి ఒక్కరిని మీరు ఆగవసపరచుకోవాలి తండ్రి కృప కలిగిన దేవ జీవం కలిగిన తండ్రి ఈ సయానికి వందనాలు తండ్రి ప్రభువానికి స్థుతులు స్తోత్రంలో తండ్రి గడిచిన కాలం నీ కృపలో కాచి కాపాడిన తండ్రి దివారాత్రంలో కంటి పాప కాచి కాపాడి దినముకు నా తండ్రి నీ యొక్క నూతన కృప ఇచ్చి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచుకొని మధ్యాహ్న కాల సమయం ముందు భాగ్యముని స్వరం వినే యోగ్యులుగాను భాగ్యులుగాను ధనవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసిన నా తండ్రి నా ప్రాణపీడ నా ఏసయ్య నీకే వేలాది వందనాలు కోట్లాది కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి సమస్త మహిమ గణత ప్రభావంలో తండ్రి ఏసయ్య నీకే ఈ కలుగును గాక అల్లెలియా తండ్రి ప్రభా నాయన ఈ దినం నువ్వు మాట్లాడినావు ప్రభాని మమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూచుకొని వెళ్ళి ప్రభా అవును జీవమైన వాక్యం లేకపోతే ఎవరైనా మోసపోతారు ప్రభ ఎంతటి గనులైనా మోసపోతారు ప్రభా కాబట్టి ప్రభా నాయన నీ వాక్యంలో మేము దినదినం అభివృద్ధి పొందాలా అందుకే ప్రభా నాయన ప్రతి లేఖనాన్ని ప్రతి ప్రవచనాని మేము క్షుణ్ణంగా పరిశీలించాలా పరీక్షించుకోవాలా ప్రతిదీ ప్రభా నాయన నీ వాక్యానుసారంగా మేము జీవించాలా నడుచుకోవాలా దాని ప్రకారమే ప్రభా నీ ఎక్కడ మా ఆలోచనలు మా సొంత జ్ఞానం సొంత తలంపులు పెట్టకుండా ప్రతిదీ నీ మహిమకరంగానే మేము ముందుకు పోవాలా అవును ప్రభా పాపం చేస్తేనే ప్రభా మీరు వాళ్ళు విడిచిపెట్టలేదు ప్రభా ఆ పాతాళంలో ఆ బిలంలో త్రోసివేసిండ్రు ప్రభా ఆయన దేవదూతలే పాపం చేసిండ్రు ప్రభా మోసపోయి ప్రభ కాబట్టి నాయన మేము మోసపోకుండా జాగ్రత్తగా మమ్మల్ని మేము కాపాడుకోవాలా ప్రభ మమ్మ బోధ వినే వాళ్ళని కూడా మేము కాపాడుకోవాలని మీరు హెచ్చరిస్తున్నారు ప్రభా అలాగే ప్రభా నాయన నోహ్ కాలంలో కూడా ప్రభా నీతిమంతుడైన నోహాని మీరు రక్షించుకున్నారు అలాగే సోదమ్మ గుమ్మర పట్టణాన్ని భస్మం చేసినప్పుడు లోతును కప్పించున్నారు ప్రభా కాబట్టి ప్రభా నాయన మీ బిడ్డలు ప్రభ ఎంత కరువు ఎన్ని శోధనలు వచ్చినా ఎంత ఉగ్రత వచ్చినా మీది మీ బిడ్డలు నీతిమంతులైన బిడ్డలు మీరు కాపాడుకుంటారని మళ్ళీ ఈ దినం మధ్యాహ్నం ద్వారా మీరు మాట్లాడినారు కాబట్టి ప్రభ మేము నా తండ్రి నీ వాక్యం ప్రకారంగా నడుచుకున్న వాడే నీతి నీ వాక్యానుసారంగా జీవించిన నీతిమంతుడు దాని ప్రకారంగా ఉన్న వాళ్ళే నీతి కాబట్టి ప్రభానైనా మేము విని పాటించే వారి లాగా విని ఉట్టి వాళ్ళుగా ఉండకుండా ప్రతిదీ ప్రభానైనా ఆ ఆత్మీయ పంట ప్రభానైనా ఆ ఆ పంటని కోసుకొచ్చి ఆ పంటను నీ దగ్గర తీసుకురావాలా ఎంతో మందికి రక్షణ ఇవ్వాలా ఎంతోమందిని నీ చిత్తం నాయనాన్న తండ్రి నీ రక్షణలోకి నడిపించాలా మాకు ఇచ్చిన భారం మా పిలుపు అదే కాబట్టి దాని విషయంలో జాగ్రత్త పడి ముందుకు పోయేలాగున ఈ దినం మీరు హెచ్చరించినారు ప్రభ కాబట్టి నాయన ఇంకా ఎక్కడైనా నాయన నీవు హెచ్చరించినప్పుడు మాకు ఏదైనా నీ పట్ల కలగకుండా దూరంగా ఉండేది వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి ప్రభ ధైర్యంగా నాయనా మా ముందుంచిన ఈ పరుగు పందెంలో ఓపికతో ముందుకు పోయేలాగిన ప్రతిదీ జయించేలాగున మీరే మాకు సహాయం దయచేమని నజరేడైన పరిశుద్ధనామం పేరుట ప్రార్థించి తండ్రి స్తోత్రం ప్రభ పరిశుద్ధులా గొప్పదేవ సర్వశక్తి మంతుడానికి వందాలేసయ్య అబ్రహామి శాఖ యాకోపుల గొప్పదేవ కృపా సత్య సంపూర్ణ జీవం గల తండ్రి నీకే వందాలేసయ్య ఈ గడిచిన కాలం అంతా ప్రభావ సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకున్నారనైనా మీ కృప వెంబడి కృపను మాకు అనుగ్రించినైనా ఎంత కాలం వరకు ప్రవ్వ మీరు మమ్మల్ని నడిపించినారు ప్రభావ మమ్మల్ని సజీలుగా పెట్టుకున్నారనైనా ఈ యొక్క దినం ఎంతో మంది చూడలేకపోయినారు మమ్మల్ని ఎంతగానో ప్రభ కాచి కాపాడి ప్రభ నైనా ఇస్తు ప్రభా మీ బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకొని మీకు మీకు వాక్యంలో మమ్మల్ని నిలబెట్టుకుని బలపరిచినందుక నీకు వందాలేసయ్య నీకే కృతజ్ఞత ఆ సూత్రులు అర్పించుకోవడం అయినా గొప్ప దేవ సమస్త ఘనత మహిమా ప్రభావములు మహాతేజస్సు మహా ఈశ్వరం యొక్క యుగంలో నీకే కలుగును కాక అలలుయ్య నా తండ్రి నా దేవ ఈ యొక్క మధ్యకాల సమయంలో మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నైనా ఇస్తు ప్రభావ మోసం ఏ రీతిగా వస్తుందో ఏ రీతిగా మేము తప్పించుకోవాలనే విషయం ప్రభావ మీరు మాతో మాట్లాడినారు ప్రభావ నైనా ఇస్తు ప్రభావ నా తండ్రి ఈ చివరి కాలంలో ఎంత భయంకరమైన కాలంలో ఉంటుందిగా ప్రభావ ఎక్కడ పోయినా కానీ ప్రభావ మీ మోసపోకుండా మీరు సహాయపడండి శిష్యులతో మీరు చెప్పినారు ప్రభావ ఎవడున్న మిమ్మల్ని మోసపరుచుకోకుండా చూసుకోమన్నారు ప్రభావ కాబట్టి మోసం ఏ రీతికి వస్తుందో ఓ ప్రభా స్త్రీ ఎంతగా మోసపోయిందో ప్రభా అది ఊహించుకుంటేనే వాళ్ళు జలదరిస్తుంది ప్రభావ అయినా ఇస్తూ ప్రభా తన బిడని ఇచ్చేంతగా అంతగా వాళ్ళు ప్రభా మోసపోయిందంటే ప్రభా ఏ రీతిగా మోసగించుండొచ్చు వాడి దూతలను సైతం వాడు మోసగించిండే దుష్టుడు ప్రభావ వాడు ఏ రీతిగా మోసగించ మోసగించుండొచ్చు ప్రభా తండ్రి కాబట్టి ప్రభా అది వివేచన లేకుండా పోయింది ప్రభావ అశ్రీకినైనా గొప్పదేవ ప్రతి దశలో మేము మీకు వివేచన మేము కలిగి ఉండాలా ప్రభావ వివేచించకపోతే ప్రభావ మేము మోసపోతాం నా తండ్రి వివేచన ఉండాలంటే ప్రభావ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అవసరంనైనా ఎందుకంటే ప్రభావ అనోకమైన అబద్ధ బోధకులు సాధ్యమైతే ఏర్పరచబడిన సైతం పాడేస్తున్నారు ప్రభావ ఆయా ఆత్మలు దేవుని సంబంధమైన కావు పరీక్షించమన్నాడు ఓ ప్రభా మేము పరీక్షించాలా ప్రతి దశలో ఎందుకంటే ప్రభ అంత భయంకరంగా మోసం విస్తరించాం ప్రభా పలువురిని మోసగిస్తున్నారు ఎంత ఆ టైంకి వచ్చేసినాం ప్రభావ మేము దగ్గరగా ప్రభావ కాబట్టి ప్రభా ప్రతి దశలో మేము జాగ్రత్తగా జీవించాలా పరిశుద్ధంగా జీవించాలా ఆ కరువు కాలంలో ప్రభావ నైనా ఈసు ప్రవా నోవాహు ప్రవ ధాన్యాలు యోగు ముగ్గురు ఒక ఉపమాందరీతే అక్కడ మీరు చెప్పినారు ప్రభా నైనా ముగ్గురే ప్రవ నీతిని బట్టి వాళ్ళు రక్షించుకుంటున్నారు కాబట్టి కరువు కాలంలో కూడా ప్రభావ ఆ షోములని పట్ల అక్కడ ప్రవ నీతిగా జీవించుంటే ప్రభ వాళ్ళని ప్రభావ మీరు తప్పించేవాళ్ళే మా స్త్రీని కానీ కానీ స్త్రీ మోసపోయింది ప్రభావ ఇంకో స్త్రీ కూడా మోసపోయింది ప్రభావ కాబట్టి నీతిమంతుడే అక్కడ రక్షింపబడతారు వాళ్ళు నీతిని పట్ల వాక్యం చెప్తుంది కాబట్టి ఈ కరువు కూడా ప్రవ్వ మీ అందు భయంతో వనుకతోని భక్తితో జీవించబిడలే కాపాడబడతారు ఈ తెగుల నుంచి శ్రమల నుంచి కాబట్టి ప్రభావ మేము ఆ రీతిగా జీవించాలనే సహాయపడండి గొప్ప దైవమాలు ఇంకేమైనా బలహీతులు ఉంటే ఎక్కడ మేము తప్పిపోయిన వాటిని మేము సరి చేసుకోవాలా ప్రభ వాటి నుంచి బయటకు రావాలా ప్రభావ ఎందుకంటే ఇది ఇది పరిశీలించుకునే టైం ప్రభావ సిద్ధపాటు చే టైం ప్రవ్వ కాబట్టి మేము ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా జీవించకుండా ప్రతి దశలో ప్రవ్వ మీ వాక్యం మేము అనుసరించి నడుచుకుని బిడలుగా తయారు చేయండి మరి విశేషంగా ప్రభ గొప్ప జనం అంతా ప్రభావ శ్రమలు పాలవుతుండగా మోసములు పడి కొట్టిమిట్లాడుతున్నారని అబద్ధ మాటలతో ఇచ్చక మాటలతో మోసగిస్తున్నారు వాడు కడిపేవారి దేవత అంత భయంకరంగా ప్రభలు మోసగిస్తున్నారు కానీ మన అంతగా మోసగిస్తబడుతున్నారు ప్రభావ కానీ వాళ్ళు ఏ రీతిగా ప్రభావ మోసగించే ఊహించుకుంటేనే ప్రభ ఎంత భయంకరంగా ఉంది ప్రభావ అంత కాలం భయంకరమైన కాలాలు ఉంటుండగా ప్రతి ఆ మోసంలో ఉన్న ఆ గొప్ప జన సమూహం అందరినీ ప్రభావ తీసుకొని రావాలా ప్రాభ నైనా ఇస్తూ ప్రభు ఎందుకంటే ప్రభావ నా తన ఆ వివేచన మాకు అందరికి ఇచ్చినారు ప్రభావ నీకు అందరూ మేము సంపూర్ణంగా కాబట్టి ప్రభావ మేము ప్రతి దశలో మేము జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు ఏ రీతిగా సిద్ధపాటు ఆ సర్పమతీల గుంపులను చెట్టబట్టడం బయట తీసుకుని రావాలి వాళ్ళందరినీ మాకు ఆ జ్ఞానం అనుగించండి మీ ఆత్మాభిషేకం నడిపింపుగా ఇచ్చేయండి ప్రభావ గొప్ప దేవన తండ్రి నీకు వన్నాలిసయ్యా చివరి కాలంలో మేము ఉంటుందిగా మా పిలుపు మా ఏర్పాటు మేము నిత్యం చేసుకు మరీ జాగ్రత్త క్రైస్తవ జీవితం ప్రతి క్షణం ప్రతి మినిట్ నిత్యం చేసుకుని జీవితం ప్రభావ ఎందుకంటే మరీ జాగ్రత్త ఎంత జాగ్రత్తగా మీరు మాకు మాట్లాడుతున్నారు హెచ్చరిస్తున్నారు కాబట్టి మేము జాగ్రత్తగా జీవించాలా నేను అది నిత్యం చేసుకోవాలి అది షూర్ చేసుకోవాలా పతి క్షణం పతి మినిట్ ప్రభావ అంత పరిశుద్ధంగా మేము జీవించేలాగానే సాయపడండి మీరే మాకు సాయకాలైనా మేము ఎక్కడికి వెళ్ళలేం ప్రవా మేమే ఆశ్రయించడం ఈ లోకం ఎక్కడే కూడా ఆశ్రయిస్తుంది కానీ మేము మిమ్మల్ని ఆశ్రయించడంనైనా మీరే నిత్య జీవపు మాటలు దేవుడు ఆ నీకులు ఆ రోజు మీరు చెప్పిన వాక్యం విని ఇది కఠినమైన మాట ఎవడ వినగలడని చెప్పి ఎంతో మంది వేసినారు ప్రభ ఈ రోజు కూడా ప్రవ ఈ వాక్యం వింటున్న వాళ్ళు ఎంతో మంది వెనకడికి వేసినారు అది తలుసుకుంటే ఎంతో దుఃఖకరం ఉంది ప్రభావ నైనా నా తల్లి నా పైన మంది శిష్యులు నిలబడినారు లాస్ట్కి ప్రభావ కాబట్టి నైనా మేమే నిలబడ్డాం ప్రభావ ఈ బోధ ఈ సత్యం మేము నమ్ముకున్నాం సత్యం సంపూర్ణంగా ప్రభావ మీ సత్యంలో మమ్మల్ని స్థిరపరిచినారు ఓ ప్రభా ఈ సత్యమైన వాక్యం నుంచి మేము తొలగిపోకుండా ప్రభావ మీరు సహాయపడండి చివరి వరకు ఒక రక్షణ ప్రాణాలకు మేము నిలబడాల ప్రభావ అంత వరకు సహించి వాడే ఈ రోజు ఉన్నప్పుడు కాదు ప్రభావ చివరి వరకు మీరు తిరిగి లోకానికి వచ్చేంత వరకు ప్రభావ మేము నిలబడాలా ఒకనొక దిన మిమ్మల్ని మేము చూస్తాం ప్రభావ మా కాలంలో మీరు వస్తారు ప్రభావ మేము నమ్ముతాం సంపూర్ణంగా ప్రభ ఆ దిన మేము అందరినీ సిద్ధపరచాలా మేము సిద్ధపడాలా తండ్రి ఎంత భయంకరంగా ఉంది ప్రభావ కాలంలో అయినా సాధ్యమైతే నైనా ఈసు ప్రభావ ఈసు ప్రవ అనేది ప్రతి మినిట్లో ప్రభావ ఎంతో మందికి మీ సువార్త మేము ప్రకటించాలా ప్రభావ నైనా ఈస్తు ఆత్మల సంపాదన భారంతో మేము పరిగెత్తాలి ఎక్కడి నుంచి ప్రభ ఒక్క ఆత్మగౌడ ప్రభావ మీకు ఇష్టం లేదు కాబట్టి ప్రతి ఆత్మను మీ సంగతి మేము తీసుకుని రాలా చేసి మీ ఎదుట నిలబెట్టాలని కొలిసి రాజుని పత్రిక మేము తండ్రి మీ వాక్యం ప్రవ కాబట్టి మేము ఆ రీతి మీరు సిద్ధపడాలన్నా సాయపడమని ప్రాదిష్టమైన ప్రదర్శన చేస్తాను అందరూ మీరు నూతన అభిషేకం దయించేయండి పర్లోకు జ్ఞానం గురించి ప్రతి ఒక్క బిడికి వివేచనవరం దేమని ప్రాదిష్టమైన ప్రతి ఆత్మ నివేచించాలా ఓ ప్రభా ఓప్పుడు అందరినీ ఆత్మలోనే ఎరగాల ప్రభావ అలాంటి ఆత్మీయమైన విధానంలోకి ప్రతి ఒక్క బిడ్డ వచ్చేలాగానే సహాయపడండి గొప్ప దైవానికి వంద నైనా వైరస్ బాధితులు అందరినీ స్వస్థపరచండి ప్రవ్వ థర్డ్ వేవ్ వస్తుందని చెప్తున్నారు ప్రభావ నైనా ఇది ఎప్పుడో మీరు మాకు బయలుపరిచినారు నాయన కాబట్టి ప్రభావ మేము భయపడం ప్రవ్వ ఎందుకంటే ప్రభావ మీ మాకు ముందుగానే సమస్యను చెప్పినారు మాకు శక్తికి మించిన ప్రయాణం ఉందన్నారు ఈ టైంలో ప్రభ ఎంతోమంది అనారోగ్యాలతో పాలవుతుందిగా ప్రభావ వాళ్ళందరికీ ప్రార్థనలు ఇస్తే స్వస్థతలు జరుగుతుంది మీరు ఇచ్చిన వాగ్దానం అది అమలు పరుచబడుతుందని ప్రభావ నీ నామం మహిమార్థమై ప్రవ్వ ఆ సేవకు మేము సిద్ధపడాలా నాయన మా శక్తికి మించిన ప్రయాణం ఉందన్నారు ఆ శక్తికి మించిన ప్రయాణం అంటే శక్తికి మించిందంటే ప్రావా అది మా వల్ల కావదు కానీ మీకు సాధ్యం కాబట్టి ఆ ప్రయాణం కొరకు మీరు సిద్ధపడాలా మీరే మమ్మల్ని నడిపించేవారు తండ్రి నీకే వందాలని చెల్లిస్తున్నాం ఆయన ఈ మధ్యకాల సమయంలో మీ వాక్యం చేత మమ్మల్ని బలపరిచేందుక నీకు వందాలి ప్రతి దశలో మేము జాగ్రత్తగా తండ్రి సేవా జీతులకి మమ్మల్ని నడిపించి మీరు ఆ కొరకు అందరు సిద్ధపరచుకోమని త్వరలో నాన్న ఏసు క్రీస్తు పరిశుద్ధం నా మమ్మల్ని తండ్రి ఆ ప్రేమగల మా పరిలోక తండ్రి ఏసే నాయన రక్షక మేమందరం ఈ మధ్యాహ్న సమయంలో కూడుకొని ప్రే చేయడానికి అనుగ్రహించడం మంచితనాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు వేసా ప్రభు మేము జీవితాన్ని అనుసరించేలాగా అనుగ్రహించండి మేము ప్రభ అవివేకముతో కాక వివేకముగా ఎవరిని నమ్మాలో ప్రభ ఎవరిని నమ్మకూడదు మాక జ్ఞానాన్ని అనుగ్రహించండి ఏసయా ఎంతో ఎడ్యుకేషన్ ఉన్నప్పటికీ ఏసయ ప్రభ మేము మానవ మాతృలం ఏసయ మీ తోడు నడిపింపు లేకపోతే మేము ఈ లోకంలో మోసగింపబాయన రక్షణ జ్ఞానాన్ని విశ్వసిస్తున్నాను అనాథల కోసం నిరాశల కోసం ఆ భాగ్యుల కోసం విధ్వరాల కోసం పేదల కోసం ప్రే చేస్తున్నానే సార్ వారికి అందరికీ ప్రభు వారి నీడ్స్ నెసెసిటీస్ అనుగ్రహించండి సార్ ప్రభు నాయన రక్షక నిరుద్యోగ సమస్యతో ఎంతో బాధపడుతున్నారు వారికి ఉద్యోగాలను అనుగ్రహించండి సార్ ప్రభా ఇంకా అనారోగ్య సమస్యలతో ఎంతో మంది కృంగిపోతూ ఉన్నారు సార్ వారికి మంచి ఆరోగ్యాన్ని శక్తిని బలాని మీరే అనుగ్రహించండి సార్ మంచి ప్రభ మీరే వైద్యులకు వైద్యులు ప్రభ థర్డ్ వేవ్ వస్తూ ఉందని మీడియాలో అయితే ప్రొడిక్షన్స్ చేస్తున్నారు అయినప్పటికీ ఆ ప్రొడిక్షన్స్ చేసి శక్తి మీకు ఉంది ప్రభ నాయన రక్షక గ్రూప్ సభ్యులందరినీ ఆశీర్వదిస్తారని మాకు ఎలా ఇలా ఈ జీవితంలో ఇలా ఎలా మీరే మాకు నేర్పించి మాకు మా జీవితంలో ఒక మంచి ఏ పాట మీరే పరుస్తారని మీరు అక్కడికి మేము సిద్ధపడిలాగా అనుగ్రహిస్తారని ఈ కొద్ది వినపంలో క్రీస్ మన ప్రవైన క్రీస్తు కృప సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలంతో